ఆ రకంగా ఈ వరల్డ్ అకాంప్లిష్మెంట్స్ పేరుతోటి మహాభారాన్ని నొప్పి పెంచేసుకుని ఆ భారం కింద నలిగిపోతా మేము నలిగిపోతున్నామని ఓపెన్గా చెప్పుకునే భాగ్యం కూడా లేకుండా ఉండేటువంటి అకాంప్లిష్ సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారే వీళ్ళు తేలుకుతుంది దొంగలనేటర్ ఇది ఈ కథంతా ఎందుకు చెప్పానంటే సుఖాతిహీనం దీంట్లో సుఖము లేదు మీరు కీర్తి ప్రతిష్టల్లో సుఖం ఉందని మీరు అనుకుంటారేమో సుఖము లేదు ఏమీ సుఖం లేదు మొన్న తిరుపతి దేవస్థానం వాళ్ళ భక్తి ఛానల్లో నాది ప్రోగ్రాం వచ్చింది అది అబ్బా అందరూ చూసిన సరే నేను టీవీ బొమ్మ మీద కనపడే టీవీ స్క్రీన్ అంతా నా ముఖమే అని నేను సంతోషపడ్డానికి ఏం లేదు వాళ్ళు వచ్చి అది రికార్డు చేయడం నా రోజంతా కూడా నాశనం చేసిపోయారు వాళ్ళు నాకు ఆవేళ భోజనం ఏంటంటే నిమిషాలు స్నాపిసి అది పోయింది తిండి కూడా నేను సరిగ్గా తినడానికి అవకాశం లేదు ఎండ మండు తండ వాళ్ళు నా కిచెన్లోకి చేరేసి అక్కడున్న సామాగ్రి అంతా కూడా డిస్టర్బ్ చేసి మళ్ళీ నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాఫీ తాగుతూ ఉంటే అక్కడ ఏమీ అనపడకుండా సర్వనాశనం చేసిపోయిన తర్వాత అప్పుడు అనుకున్న ఓహో ఇలా ఉంటుంది కాబట్టి మనం ఒక టీవీలో ఉందని సంతోషించాలా లేకపోతే ఏం చేయాలి సుఖాధీనం దాంట్లో ఏమి సుఖమే ఉంటుంది యూ హెవ్ టు పే వెరీ కాబట్టి ఆత్మ నిష్ట తప్ప జగత్తు నిష్ఠలో సుఖం అనేది లేదు ఉందని మనకి భ్రమ నాశోత్తర అభావగం అది నాశప్రాయం నశిస్తూనే ఉంది ఆల్రెడీ నశిస్తోంది వర్తమాన కాలంలో కూడా ఏమంటే ఉందని నశిస్తుంటే అది నశించటం పూర్తిగా నశించడానికి ఎంత టైం పడుతుందండి నశించిపోతుంది నశించిన తర్వాత ఏమైంది ఏమీ లేదు అభావగం అభావం నుంచి పుట్టింది అభావంలో ఉన్నట్టు కనపడింది మళ్ళీ అభావంలోకి వెళ్ళిపోయింది రజ్జు సర్పం ఎక్కడి నుంచి పుట్టిందండి అజ్ఞానం నుంచి అభావం లేదు పుట్టింది ఉంది భయపెట్టింది పోయి జగత్ అటువంటిది అభావగం సో ఆయన కింద ఆనందగిరం నచ్చ ద్వైతం కదాచితపి సుఖకరముపలభ్యతే దుఃఖాక్రాంతంతో దృశ్యతే ద్వైతంలో డివిషన్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిషన్లో ఏనాడు సుఖం లేదు అది దుఃఖము చేత వ్యాప్తమయ్యే ఉంటుంది నాశాదూర్ధ్వం అసత్వమేవ ఉపగచ్చతి నశించిపోయిన తర్వాత అది తుచ్ఛము అంటే హుళక్కి అభావంలోకి వెళ్ళిపోతుంది తప్ప అది ఉందని మీకు చెప్పడానికి ఏమీ స్కోపే లేదు నహిత పరమార్థత్వం దానికి యథార్థమైన ఉనికి లేదు ప్రమాణాభావా ప్రమాణమే లేదు గురుక దీని మీద అనుభూతి స్వరూపాచార్య నాలుగు మాటలు రాశారు ఈ సందర్భంలో అంటే యోగ్యమైన మాటలు ఏమైనా ఉంటే చెప్తున్నాను నేను ఎందుకంటే ఆ ప్రకరణ వాటిది ఎస్మిన్సతి భవతి అసతి చ భవతి తత్ తదాత్మకం అని ఒక స్టేట్మెంట్ జనరల్ రూల్ ఏది ఉంటే ఏది ఉంటుందో ఏది లేకుంటే ఏది ఉండదో అది అది ఏ స్వరూపముగా గలది అవుతుంది అంటే అర్థం ఏ ఉంటే బి ఉంది ఏ లేకుంటే బి లేదు అంటే అర్థం ఏంటి బి యొక్క స్వరూపము ఏ అవుతుంది ఓకే అదో ఒక రూల్ అది బంగారం ఉంటే నెక్లెస్ ఉంది బంగారం లేకుంటే నెక్లెస్ లేదు కాబట్టి నెక్లెస్ యొక్క స్వరూపం ఏమిటవుతుంది బంగారం అవుతుంది అలా మీరు ఊరికే వాక్యం చెప్పడానికి వస్తుంది చెప్పకూడదు నెక్లెస్ ఉంటే బంగారం ఉంది నెక్లెస్ లేకుంటే బంగారం లేదని అలా తిరగేయకూడదు దాన్ని తిరగేస్తే తప్పు అయిపోతుంది వాక్యం కదా అలా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం కాదు చెప్పేది స్పష్టంగా చెప్పాలి కరెక్ట్గా చెప్పాలి నెక్లెస్ లేకుండా బంగారం ఉంది కాబట్టి మీ వాక్యం తప్పు అలా తిరగేస్తే వాక్యం తప్పు కాబట్టి ఏదో ఏ బి ఏదో రెండు పెట్టేసి చెప్పేసారని అనుకున్నారు ఇట్స్ నాట్ లైక్ నేను గ్రాహకుణ్ణి ద్రష్టను ఇది దృశ్య జగత్తు ఇది దాని మూలంలో ఏముంటుందండి అహమిదం జానామీ అని ఉంటుంది ఇప్పుడు సర్పాన్ని చూస్తే భయం కలిగిందండి సర్పాన్ని చూస్తే భయం కలగడానికి మూలంలో సర్ప నాగదేవత ఉందా లేకపోతే అహమితం జానామీ ఉందా ఏది నాగదేవత అరే నాగదేవత ఉండడానికి కూడా ముందు ఏముందండి అహమిదం జానామీ ఉందండి ముందు అహమితం జానామీ ఉందా లేకపోతే దియ్యమో దేవత లేకపోతే గ్రహమో నక్షత్రమో ఉందా ఏది అహమిదం జానామీ ఉంది నేను దీనిని తెలుచున్నాను దట్ ఇది ఫండమెంటల్ బేసిక్ ఫండమెంటల్ ఆర్ బేసిక్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ సత్యవ భవతి ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఎక్కడుంది అహమిదం జానామీ అనేది ఎక్కడుంది అహమిదం జానామీలో ఆ అహమ్ హృదయ స్థానంలో ఉందా ఇదం స్థానంలో ఉందా హృదయ స్థానంలో ఉందా జానామీ హృదయ స్థానంలో ఉందా ఇదం స్థానంలో ఉందా హృదయ స్థానంలో ఉంది ఇదం హృదయ స్థానంలో ఉందా ఇదం స్థానంలో ఉందా హృదయ స్థానంలో ఉంది ఇదం కూడా ఇదం స్థానంలో లేదు హృదయ స్థానంలో ఉంది కెమెరా దృష్ట అంతం నాకు నచ్చిన దృష్టాంతం దాన్ని మార్చబుద్ధి కాదు వీడిలా కెమెరాలో చూస్తాడు వీళ్ళు చూస్తాడు చిన్న హోల్ లో చూస్తాడు చూస్తే ఏదో మీరు కనపడుతున్నారు ఇప్పుడు నారాయణన్ మీరు నాకు కనపడుతున్నారు ఇప్పుడు నేను చూస్తున్న నారాయణన్ ఎక్కడున్నారు ఆ గోడవారు కూర్చుని ఉన్నారా లేకపోతే కెమెరాలో ఉన్నారా లేకపోతే నా కంట్లో ఉన్నారా లేకపోతే నా మనస్సులో ఉన్నారా చెప్పండి నా మనస్సులో కానీ మన భ్రమేమిటంటే అక్కడ గోడవారు కూర్చుంటున్నారని అనుకుంటాం కాబట్టి అహమిదం జానామి అనే ద్వైతము ఎక్కడుంది మనసి వర్తది మనస్సులో ఉంది కాబట్టి మనస్సు ఉన్నప్పుడే ఈ ద్వైతం ఉంది మనస్సు లేకపోతే ఈ ద్వైతం లేదు అవునండి ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పిన రూల్ మీరు చెప్పండి ఆ రూల్ ప్రకారము ఏమవుతుందంటే అత ద్వైతం మనో వికల్పన మాత్రం అని తెలుస్తాం ద్వైతం అనేది మనస్సు యొక్క వికల్పన మాత్రమే ఎప్పుడు కూడా నాకు అర్థమైనంతలో వేదాంతం నాకు అర్థమైంది ఏదో నాకు ఉంటుంది కదా నేనేదో వేదాంతంలో ఈ మధ్యకాలంలో కృషి చేస్తున్న మీద ఏదో నాకు తెలుసున్నదో నాకు తెలుస్తుంది నాకేమనిపించింది అంటే శంకరుడు తత్వాన్ని జిజ్ఞాసువుకి చెప్పారు ఆయన ఏదో జైత్రయాత్రలు చేశారు దిగ్విజయాలు చేశారు వీళ్ళని ఓడించారు వాళ్ళని ఓడించారు ఈ కథలన్నీ దే ఆర్ నాట్ రెలవెంట్ ఆయన భాష్యాలు ప్రకరణాలు మీరు చూస్తే తత్వాన్ని జిజ్ఞాసువుకి చెప్పారు ఎవండి ఆ తరువాతి కాలంలో ఇంక ఈ వాదులు అందరూ వచ్చేసి ద్వైతవాదులు అద్వైతవాదులు ద్వైత అద్వైత వాదులు ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టేసుకోవడం దుమ్ము కోసేసుకుంటూ ఉండడం వాదించే ఎవడి పుస్తకం వాడికి గొప్ప ఓ వాడో పుస్తకం రాసేయటం మన కాకినాడలో ఒక ఆయన ఒక పుస్తకం రాసేస్తారు ఆ పుస్తకానికి ఏదో పేరు పెట్టారు పేరు గుర్తులేదు నాకు దాంట్లో మొత్తం భారతదేశంలో హిందూ ధర్మంలో ఉండే సంప్రదాయాలన్నింటినీ పరిశీలించిన ఏకైక గ్రంథము అని దాని వెనక్కాలు రాసేసారు ముందు కూడా రాసేసారు దాంట్లో అన్నీ పరిశీలించేశారు ఆయన వైష్ణవాచార్యులు అన్నీ పరిశీలించేశారు పరిశీలించేసి అన్నీ తప్పు నేను చెప్పింది ఒక్కటే రైట్ అని చెప్పారు ఆయన దాంట్లో చెప్పింది అది రెండు రామకృష్ణ హంస వివేకానంద అందరినీ పరిశీలించేశారు వీళ్ళకేమీ తెలియలేదనే విధంగా మర్యాదగా చెప్పారామాట సో ఎనీవే సో ఈ రకంగా ఎవరిక ఆయన రాసిన గ్రంథం ఆయన భక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళకి అది గొప్ప ఆయన రాసిన గ్రంథం వాళ్ళ గొప్ప వాళ్ళు కొనుపెట్టుకుంటారు ఎవరికైనా అదేమిటి అంటే ఏమిటి ఆ గ్రంథం ఎందుకు గొప్ప అయింది తత్వాన్ని చెప్తోంది కాబట్టి గొప్ప కాదు మా మేము ఫాలో అవుతున్న కల్ట్లో అది ఉన్న గ్రంథం కాబట్టి గొప్ప ఇట్స్ సమ్థింగ్ లైక్ దాట్ తత్వాన్ని చెప్తోంది కాబట్టి గొప్ప వాళ్ళ గ్రంథం ఇప్పుడు రామతీర్థ గ్రంథాన్ని చదువుతాం ఆయన ఏ మన సంప్రదాయానికి చెందినవాడిని చదువుతామా మనం ఏదో ఒక కల్ట్లో ఉన్నాము దానికి ఆయన చెందేవాడినాడు కాబట్టి అలా చదువుతామండి ఇజ్ ఇట్ లైక్ దాట్ ఇట్ ఈజ్ నాట్ లైక్ దట్ కాబట్టి ఈ మధ్యకాలంలో గత మూడు వందలు నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల కాలంలో ఈ ఒకళ్ళనొకళ్ళు ఖండనలు మండనలు మన వాళ్ళను మండన అంటే భూషణ మనం మనవాడు కాదనుకున్న వాడిని ఖండనం ఈ రకంగా ఈ హడావిల్లో ఏమవుతుందంటే తత్వము జారిపోతుంది ద్వైతము అసత్యము మనస్సు యొక్క వికల్పన మాత్రము మనస్సు కదిలినప్పుడు గ్రాహ్య గ్రాహక ద్వైతం ఉంటుంది మనస్సు నిశ్చలమైపోతే ఉండదు ఇది అనుభవానికి సంబంధించిన విషయం దీంట్లో ఒకడు చెప్పడం ఇంకోడు కాదన్నాం వాడు అన్నమాధం మీద పై మాట వీడు చెప్పడం ఆ పై మాట వాడు చెప్పడం వాదం జల్పం వితండడం ఇదంతా వాడికి కావాలి ఆ వివేకం ఉంటే తెలుసుకుంటాడు లేకపోతే వదలిపోతాడు అంతే అది అలా అంత సింపుల్గా ఉంది ఆర్గ్యుమెంట్ అందుకోసం నేను అలా చెప్పాను సో కాబట్టి ఈ ద్వైతమంతా కూడా మనస్సు యొక్క వికల్ప మా వికల్పన మాత్రమే మనస్సు చేసుకున్న ఒక అందమైన కల్పన తప్ప దాంట్లో ఏమీ యథార్థం లేదు ఈ ద్వైతం యథార్థమని కనపడడానికి ఉండే ఏకైక కారణము దేహాభిమానం తప్ప మొదకట్లేదు ఈ దేహము ఈ మనస్సు అది చేస్తుందంటే దేహము మనస్సు కలిసి ఒక సెల్ఫ్ని క్రియేట్ చేస్తాయి ఒక వ్యక్తిత్వాన్ని సృష్టిస్తాయి నేను ఆ వ్యక్తి నన్ను వీడు ఎప్పుడైతే మనస్సు చేత దేహము చేత సృష్టించబడిన వ్యక్తిత్వం తాను అని వీడు ఐడెంటిఫై అవుతాడో అప్పుడు ద్వైతమంతా కూడా సత్యల్లా భాషిస్తూ నేను ఇక్కడ మీ అందరికంటే భిన్నంగా ఈ దేహేంద్రియములతోటి తాదాత్మ్యాన్ని చెందిన వ్యక్తిగా నేను ఉండి కూర్చుండి ద్వైతం కరెక్టా అద్వైతం కరెక్టా అని చూస్తే నాకు ఏమిటి కనపడుతుందండి ద్వైతమే కర అనుభవానికి వస్తూ కానీ అద్వైతమేం కరెక్ట్ అని నేను చెప్పడానికి నిశ్చయించుకుంటే అద్వైతం కరెక్ట్ అని నేను పైకి చెప్పొచ్చు కానీ నాకు వచ్చే అనుభవం ఏమిటి ద్వైతము కాబట్టి ఈ దేహేంద్రియ సంఘాతంతో తాదాప్యం వల్ల ద్వైతమే సత్యం ఒక భ్రమ మనకి స్థిరంగా ఉంటుంది ఆ భ్రమలో ఉండడం చేత మనకి ఈ ద్వైతము గ్రాహ్య గ్రాహక భేదం సత్యం అనిపిస్తుంది మీరు ఆ కాంటంప్లేషన్ చేసే టైంలో ఇది దేహేంద్రియముల చేత ఇంపోజ్ చేయబడిన వ్యక్తిత్వానికి అతీతంగా ఉండి అసత్యద్రూపంగా ఉండి మీరు పరిశీలించగలిగితే ద్వైతం అనేది అది కల్పననే మనకి తెలియకనే తెలుస్తూ ఉంది దీని మీద ఒక వాది ఇప్పుడు నేను చెప్పాను చూడండి కొన్ని వందల సంవత్సరాల్లో ఈ వాదాలే వచ్చాయని అలాంటి వాదం ఒకటి ఆ వాదం ఏమిటంటే ఇప్పుడు పాము ఈ పాము భ్రమసిద్ధము భ్రమ వల్ల కనపడింది తప్పిస్తే లేదక్కడ అయితే ఈ పాము ఇక్కడ మనకి తెలుస్తే తెలుస్తూ ఉండే సత్త ఇందా ఇప్పుడు పాము జ్ఞాతము కావండి తెలియబడింది కానీ జ్ఞాతమైన సత్త పాముకుందా లేదు సత్త లేదు అంటే అది బాతి సిద్ధమైందే కానీ అస్థి సిద్ధం కాలేదు కావాలంటే బాతిగా సిద్ధించింది కనపడింది కదా కానీ అస్థిగా సిద్ధించలేదు కాబట్టి ఇప్పుడు పాము మిథ్యా అని మనం ఎప్పుడు చెప్పాము అది భాతి సిద్ధం అవుతున్నా అస్థి సిద్ధం కాలేదు భాతి అవుతోందే భానముంది కానీ సత్త లేదు అప్పుడు మిథ్యని చెప్పాడు సత్త ఉందనుకోండి ఉంటే ఆ సత్త తెలియాలా అక్కర్లేదా తెలియాలి సత్తా పాముకి సత్త ఉంటే తెలియద్దండి తెలియట్లేదు అని వీడు ఏమంటాడు పాము ఉంది ఆ పాము అక్కడ భాషించిందన్న దాంట్లో క్వశ్చన్ కన్ఫ్యూషన్ లేదు అందరూ ఒప్పుకునే మాట పాము భాషించింది అని పాము యొక్క సత్త ఉందా లేదా సత్ సత్త అంటేనే ఉండడం అది ఉందా లేదా ఆ సత్త గురించి మీమాంస వారు ఏమంటాడంటే జ్ఞాతమైన సత్త లేదు అంటే తెలుస్తూ ఉండే సత్తా లేదు ఎందుకంటే అక్కడ పాము లేదండి తాడుది నీ అజ్ఞాతమైన సత్త ఉండొచ్చు అని ఒక కల్పన వేస్తాడు అంటే మనకి తెలియకుండా పాము ఉండొచ్చు అని అంటే సత్ ఏ సత్త ఉంటే సత్యమవుతుందో ఏ సత్త లేని కారణంగా మిత్ ఆ సత్తకి ఒక సత్తని పిక్చర్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు జ్ఞాత సత్త అయితే కాదు కాబట్టి ఏదో ఒక అజ్ఞాత సత్త ఒక మిస్టీరియస్ అన్నోన్ రియాలిటీ ఆ పావుతుంది అంటాడు అని మిథ్యనించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అలాంటి వాదం ఒకటి ఉండు ఆ వాదంలో భ్రమసిద్ధమైన దానికి కూడా జ్ఞాతమైన సత్త లేకున్నా అజ్ఞాతమైన సత్త ఉంది ఉంటుంది అని అంటాడు అంటే దాని మీద ఖండనం ఏమిటంటే అజ్ఞాతమైన సత్త నిర్ధ సత్తను నిర్ధారించే ప్రమాణమేది ప్రత్యక్షమైన అవ్వాలి అనుమానమైన అవ్వాలి శబ్దమైన అవ్వాలి ప్రత్యక్షం కాదు అనుమానం కాదు శబ్దము కాదు ఇంక ప్రమాణమే లేదు కాబట్టి ప్రమాణాభావా అజ్ఞా జ్ఞాతసత్త అయితే అది ప్రత్యక్ష ప్రమాణ జ్ఞాతమో అనుమాన ప్రమాణ జ్ఞాతమో శబ్దజ్ఞాతమో ఏదో ఒక జ్ఞాతత్వం ఉంటుంది అది అజ్ఞాత సత్ అన్నప్పుడు అది ప్రమాణము లేదు కనుక అజ్ఞాత సత్తని అంగీకరించడానికి వీర్లేదు కాబట్టి కేవలము మనస్సు యొక్క చలనం వల్లనే అది మనకి దర్శనమిచ్చింది తప్ప అది వాస్తవంగా ఉంది దర్శనమిచ్చింది కాదు మనస్సు కంటే దానికి ఉనికి లేదు అదేవిధంగా ఈ జగత్తు కూడా మనస్సు యొక్క చలనం వల్ల సిద్ధించింది తప్ప దానికి జ్ఞాతమైన సత్త లేనూ లేదు అజ్ఞాతమైన సత్త అసలేదు आने इति आनी कॉटिपारे सर व्यासस्मृपे अगड़े आते न निधो न चोत्पत्ति न बद्धो न साधक मुर्न वै मुक्ता पर अवतारिक प्रकोपसार्लोक वैतथ्य प्रकरण सार अर्थ प्रक आमटे मन चेत इंद्रियारा मनस्स द्वारा अभवंपड़े जगत् वितथम అది సార విథము అంటే విగత విగత విత్తథం తలా తు అంటారు తస్తు అని అంటే అర్థం ఏంటి విశాంతిరస్ అంటే తాస్ లేదా యజమాన సర్వే కామా సిద్ధ్యంతం తు తు అంటూ ఉంటాం మొత్తం అంతా చెప్పాలంటే ఊపిరికి ఉండదు అది గుర్తు ఉండదు కానీ తథాస్తు వెళ్ళడానికి గేస కష్టం ఉంది తథాస్తు పూజలో అక్కడ కూడాను ఇంత పొడుగు చెప్తాడు పురోహితుడు ఇంత పొడుగు వాక్యం చెప్తాడు అంతా చెప్పిన తర్వాత తథాస్తు అని మేము అంటాం అంటే అర్థం ఏంటంటే నువ్వు అన్నది ఏ విధంగా అన్నావో ఆ విధంగానే తథా కావండి ఇప్పుడు పామును చూశారనుకోండి అది పావే అనుకోండి దాన్ని తథా అంటారు పామును చూసినప్పుడు పామే అయితే తథ త్రాడును చూసినప్పుడు త్రాడే అయితే తథా వీడు మంచివాడు అనుకున్నప్పుడు మంచివాడుగానే ఉంటే తథ వాడు ఆ ఉపకారం చేస్తాను అనుకున్నప్పుడు ఉపకారమే చేస్తే తథ ఉపకారం చేస్తే ఏమైపోయింది వేతథ అయింది తథా లేదుగా అది వేత ఈ జగత్తు ఎలా చూస్తున్నారో అది అలాగే ఉన్న పక్షంలో అది తథా అది ఎలా అనుభవానికి వస్తుందో ఎలా చూస్తున్నారో అది అలా లేదు అంటే దాని ఎందు తథా లేదు అది విత్తత్వము ఇది జగత్తు విత్తత్వము దానికి దృష్టాంతం ఏంటి స్వప్నము సర్వసామ్యం జాగ్రత్త అనుభవానికి వచ్చే జగత్తుకి స్వప్నావస్థలో అనుభవానికి వచ్చే జగత్తుకి సర్వసామ్యం అంటే టోటల్ కర్రలేషన్ అది తథా అవితం అని అది ప్రకరణార్థం ఈ వైకుథ్య ప్రకరణ యొక్క సారమది ఆ సారాన్ని ఈ శ్లోకంలో ఉపసంహారం చేసేస్తున్నారు ఉపసంహారం చేయడం అంటే దాన్ని అంతా కూడా మళ్ళీ అలతి పదాలతో చెప్పే పద్ధతికి ఉపసంహారం అంటారు లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత ఉపసంహారం చేసేస్తాం అది అందుకోసం వచ్చింది ఈ శ్లోకం యదావితం ద్వైతం ఆత్మవ ఏక పరమాత్ సన్ క ఇదన్ నిష్పం సర్వే లౌకికో వైదికస్ వ్యవహార అవిద్యా విషయవత నిరోధో నోత్పత్తిన శ్లోక ఇప్పుడు చూడండి వితథం ద్వైతం నేను సపరేట్గా ఉన్నాను జగత్తు నుంచి నాకంటే జగత్తు సపరేట్గా ఉంది ఇది ద్వైతం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ద్వైతం ఈ ద్వైతము నిజంగా సపరేట్గా ఉంటే తథా నిజంగా సపరేట్ ఏం ఒకే చైతన్యం ఇటువైపు ఏమో ద్రష్ట అటువైపు దృశ్యం కింద ఒకే చైతన్యం కనపడుతుంది దట్ ఈస్ దూత్ మీరు అర్థం చేసుకోవాలి అది ఎలాగంటే మైక్రోస్కోప్ ఇప్పుడు మీరు టెలిస్కోప్లో చూస్తున్నా ఇటువైపే ఉంది టెలిస్కోప్కి ఐపీస్ అంట అంటే ఐ ఉంది కన్ను ఉంది అటువైపే ఉంది ఒక నక్షత్రం ఉంది ఒక గ్రహం టెలిస్కోప్లో గ్రహాన్ని చూస్తున్నారు అటువైపు ఏంది గ్రహం ఇటువైపే ఉంది కన్ను ఐపీస్ ఐ ఉంది ఐపీస్ ఐ ఉంది ఈ అయి వేరు అటు గ్రహం వేరు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎడికేషన్ చూడండి ఇది స్థూల దృష్టి కొంచెం సూక్ష్మంగా మీరు చూడగలిగితే ఇటువైపు అటువైపు అనే విభాగంతో సహా ఈ మొత్తం వ్యవహారం అంతా ఒకే చేతనయు ప్రకాశిస్తుంది అది సరే ఇటువైపు అటువైపు మధ్యలో గొట్టం దానికి లెన్సులు ఇవి ఈ ద్వైతం అంతా కూడా ఒకే చైతన్యంలో ప్రకాశిస్తుంది ఇప్పుడు అటువైపు గ్రహం కనపడింది అనుకోండి గ్రహం చూసారా గ్రహం అనుభవానికి వచ్చిందా గ్రహ అవచ్ఛిన్న చైతన్యం అనుభవానికి వచ్చిందా ఇప్పుడు గ్రహం మీరు అనుభవానికి వచ్చిందా గ్రహజ్ఞానం అనుభవానికి వచ్చిందా గ్రహజ్ఞానం అనుభవానికి గ్రహ అనుభవానికి రాలేదు గ్రహం అనుభవానికి ఎలాగొస్తుంది అది అన్ని లక్షల మైళ్ళలో ఉన్న గ్రహం అయ్యాను కౌలించుకుంటారా ముద్దు పెట్టుకుంటారా నీకు ఎలా అనుభవానికి వస్తుంది అనుభవానికి వచ్చింది కాదు ఆ గ్రహము యొక్క జ్ఞానం అనుభవానికి వస్తుంది అలాగే నేను అన్నప్పుడు నేను అన్నది జ్ఞాన రూపం అంటారా లేకపోతే జడ రూపం అది జ్ఞాన రూపం కాబట్టి ద్రష్ట అంటే అర్థమేట ద్రష్టాదృశ్యము అని వీడు అంటాడు అక్కడ ద్రష్టాదృశ్యమో అని ఎన్ని రకాలే అక్కడ ఉన్నది ద్రష్టాదృశ్యమో కాదు ద్రష్ట రూపంగా చైతన్యముండదు దృశ్య రూపంగా చైతన్యం దాన్ని ఏమంటారంటే ద్రష్ట్రు అవచ్ఛన్న చైతన్యము దృశ్య అవచ్ఛన్న చైతన్యము అంటారు ఆ చైతన్యమే కండిషనింగ్ ఉంది అంత అదే ఆ తప్పింకే కాబట్టి ద్వైతం విత్తథం చూసారా టెలిస్కోప్కి ఇటు అటు ఒకటే ఉందని ప్రూవ్ చేశానా లేదా మీకు అదే దట్ ఈస్ ది పాయింట్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రూవ్ ద్వైతం విత్తత్ స్థూలంగా చూస్తే ద్వైతం స్వచ్ఛంగా కనపడ్డా మీరు ఒక్కపిసరి దాని మీద దృష్టి పెట్టగలిగితే అది వ్యత అయితే మరి పరమార్థంగా ఏముందా అసలు ఉన్నదేమిటా అసలు అసలు ఉన్నది ఏమిటంటే పరమార్థత సన్ ఆ వాస్తవంగా ఉన్నది ఆత్మైవ ఏక ఆ చైతన్యము ఆ వెలుగు ఆ జ్యోతి ఆత్మ జ్యో జ్యోతినిగానే మళ్ళీ మెరుస్తూ ఉంటుందని అలా భ్రమపడద్దు సో ఎందుకంటే ఈ అధ్యాత్మ ప్రపంచం ఎంత అధ్వానంగా ఉందంటే ప్రతిదానికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తప్ప మరొకటి ప్రతిదాన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసేసుకుని దాని చుట్టూ సూపర్ స్టిషన్స్ని గుప్పించేసి అసలు తత్వం కనపడకుండా దాన్ని పూర్తిగా కంగాళీ చేసి పెట్టారు రియల్లీ వెరీ అన్ఫార్చునేట్ కారణం ఏంటంటే హిందూ ధర్మము మోస్ట్లీ ఏన్షియన్ రిలీజియన్ అవడంతో సో మచ్ ఆఫ్ డ్రాస్ హ్యాస్ ఎక్యూములేటెడ్ అరౌండ్ ఇట్ ఇప్పుడు అసలు తత్వం ఏదో ఎక్కడ ఎవరికి కనపడకుండా అయిపోయింది ఎంత డ్రాస్ ఎక్యూములేట్ అయిపోయిందంటే చాలా అధ్వాన్నంగా తయారైంది వెరీ అన్ఫార్చునేట్ ఏన్షియంట్ రిలిజియన్స్కి వచ్చినటువంటి పెద్ద సమస్య ఎందుకంటే ఎప్పుడైతే తత్వం నుంచి విడిపోయి కేవలం రిచువల్స్కి పరిమితం అయిపోయారో దాంతో ఇటువంటి సమస్యలు బేడీ ఆంజనేయస్వామి అని ఒక ఆయన ఉన్నాడు అంటే రిచువల్స్ ఎలా ఉంటాయో చెప్తున్నా బేడీ ఆంజనేయస్వామి బేడీ అంటే ఏ చేతులకి వేస్తారు వాటిని బేడీలు అంటారు వాళ్ళు ప్రతి సంవత్సరం బేడీలు వేస్తూ ఉంటారు ఆయనకి ఆంజనేయ స్వామికి వేస్తారు ఆ బేడీలు అంతకుముందు రాగివి వేసేవారు తర్వాత ఓ భక్తుడు వెండివి కొనిచ్చాడు ఈ మధ్యలో ఇంకో భక్తుడు బంగారం కొనిచ్చాడు ఇంకో భక్తుడు ఆ బేడీలకి రత్నాలు పొదిగించి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఆంజనేయ స్వామికి బేడీలు వేయడం ఎందుకంటే ఆంజనేయ స్వామికి వేడీలు వేయడం అంటే స్థల పురాణం ఉంటుంది ఆ పురాణంలో ఒక కథ ఉంటుంది ఆ కథ వచ్చి రన్న సంస్కృతంలో ఉంటుంది అదేమిటంటే ఆంజనేయ స్వామి ఒకప్పుడు అహంకారం తగ్గడం కోసం బాగా అహంకరించేసి ఉన్నాడు ఆయన అహంకరించాడా ఏమో అదేదో కథ అహంకారం తగ్గడం కోసం తనకి తానే బెడీలు వేసేసుకుని ఆయన రాముడి ముందు అలా కూర్చుండిపోయాడు అందుకోసం ఆయన బేడి ఆంజనేయ ఈ బేడి ఆంజనేయ స్వామి మొన్న అదైతే అన్ని ఆంజనేయ స్వాములు అలాగే ఉండాలి కదా తిరుపతిలో ఉన్న ఆంజనేయ స్వామి అలా ఉంటాడు ఇంకక్కడా అలా ఉంటాడు క్యా బాత ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బేడి ఆంజనేయ స్వామి అంటే ఎవడో ఒక నార్త్ ఇండియన్ భక్తుడు వచ్చాడు వచ్చి ఈ ఆంజనేయ స్వామిని దర్శించి ఏదో అన్నాడు హిందీలో అది పూజారిని విన్నాడు అలా వచ్చింది ఆ బేడీ అది బేడీ కాదు అది ఏదో ఉంది నాకు ఆ పేరు గుర్తులేదు ఈ కథ జీయర్ గారు చెప్పారు నిజంగా బేడీలు లేవేమో లేవా అని పిచ్చా ఏమన్నా బేడీ లేవిటో ఆంజనేయ స్వామికి బేడీ ఆ భక్తుడు పెద్ద భక్తుడు ఎవరో మహారాజా పీష్వాలం ఎవరో వచ్చినప్పుడు మహారాష్ట్ర భాషలో ఏదో అన్నారు వాళ్ళు అది బేడీలా వినపడింది ఆ బేడీ అనేది మహారాష్ట్ర భాషలో ఏదో ఉంది దానికి మీనింగ్ నాకు గుర్తులేదు ఆ సందర్భం ఆయన చెప్పాడు పాపం ఆయన ఏదో ఆ సమాచారం సేకరించి చెప్పాడు ఆ సందర్భం అలా తయారైంది ఇప్పుడు వాళ్ళు బేడీలు వేస్తూ ఉంటారు ఆంజనేయ ఆ దేవాలయంలో పైగా వాళ్ళు ప్రచారం ఏమిటంటే మా స్పెషాలిటీ మా ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి దేవాలయం స్పెషల్ మిగతా దేవాలయాల భిన్నం మీ దేవాలయం అంటే శివాలయం చూడు చూడు మాది ఆంజనేయ స్వామి ఆలయం కమాన్ హియా మీ శివాలయం కానీ ఆంజనేయ స్వామి కాదు కదా దమన్ హియా సో ఇట్ ఈజ్ యునిక్ జస్ట్ బై బీయింగ్ ఆంజనేయ స్వామి ఓకే బట్ దెన్ మా ఊర్లో కూడా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది కదా అంటే అబ్బేబే అది బేడీ ఉందా ఆంజనేయ స్వామికి లేదు కదా కాబట్టి మాది స్పేషన్ అని అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తారు బేడీ ఆంజనేయ స్వామికి బ్రహ్మోత్సవాలు సంథింగ్ అలాగే సత్యనార్తం చేసేప్పుడు పిల్లిని బుట్టలో వేయడం కాబట్టి మీరు అదే మీకు చెప్పలేదు ఇలాగంటే డ్రాస్ అంతా అక్యుములేట్ అయిపోతే తత్వం కనపడకుండా పోతుంది అదే అందుకోసం దృష్టాంతం చెప్తాను పరమార్థత ఆత్మైవ ఏక సన్ అనేది పరమసత్యం ఎప్పుడైతే మీరు ఆ విషయాన్ని గుర్తిస్తారో తదా ఇదం నిష్పన్నం భవతి అప్పుడు ఈ కంక్లూషన్ ముందుకు ఇది కంక్లూషను ఏమిటి కంక్లూషను సర్వ వ్యవహార మొత్తం వ్యవహారం అంతా కూడా ఏం వ్యవహారం లౌకిక వ్యవహారం వైదిక వ్యవహారం రెండు కూడా లౌకిక వ్యవహారం అంటే ఏమిటి నువ్వు నేను నీకు డబ్బిచ్చాను నువ్వు నాకేమో ఆ వస్తువు ఇచ్చావు క్రయ విక్రయాలు ఇది లౌకిక వ్యవహారం వైదిక వ్యవహారం అంటే ఏమిటి దేవతలు అక్కడ కూర్చుని ఉన్నారు అలా డ్రెస్అప్ అయిపోయి ఉంటారు వాళ్ళు వాళ్ళకేమో నువ్వు ఆహుతులు హోమాలు లేకపోతే నైవేద్యాలు వాళ్ళకి పెట్టు వాళ్ళు ఏమో నీకు భోగాలు సుఖాలు అన్నీ కూడా వర్షిస్తారు ఇది వైదిక వ్యవహారం ఈ లౌకిక వ్యవహారానికి వైదిక వ్యవహారానికి తత్వంలో ఈ స్పిరిట్ తేడా ఏమైనా ఉందండి మీకు ఎవరైనా తేడా కనపడిందా ఈ స్పిరిట్ ఏం తేడా కనపడింది ఇప్పుడు ఈ ఊళ్ళో పోలీస్ ఆఫీసర్లు ఉన్నాడు ఆయనకి వెళ్ళి దండం పెట్టి ఏదో ఎవరి ద్వారానో చిన్న రికమెండేషన్ చేయించి ఆయన వెళ్ళి అయ్యా త్వనింద్ర త్వంద్ర స్వమి చంద్రహా అని ఏదో పొగిడేరనుకోండి పొగిడితే ఏదైనా కష్టం వస్తే ఏదో కాపలా కాస్తాడు ఏదో హెల్ప్ చేస్తాడు అట్లీస్ట్ పాజిటివ్గా చేయకపోయినా నెగిటివ్గా చేస్తాడు అంటే అలాగ ఏదైనా రూల్ వైలేట్ చేసినా పోయా నువ్వు నువ్వు ఇంకెప్పుడు వైలేట్ చేయకపో అని సుద్దులేస్తా ఏదో సంథింగ్ ఒకసారి నన్స్ పోలీస్ కొట్టుకులే ఏదో వైలేషన్ ఆఫ్ రూల్స్ వటుకులేదు ఒటుకుంటే ఇంపల్సివ్ ఐఎమ్ ఇంపల్సివ్ పర్సన్ నేను ప్రతిదీ ఇంపల్సివ్గా చేస్తాను ప్లాను అదే ఉండదు నాకు ఎందుకంటే ఏమో ఐఎమ్ లైక్ దాట్ నేను ఆ పోలీసు సర్దార్జీ నేను ఏమన్నానో తెలిసిన సర్దార్ జీవన్ సింగ్ మేర దోస్తున్నారు సర్దార్ జీవన్ సింగ్ అని అమీర్పేట సిక్కు గురుద్వారా ఇన్ఛార్జ్ జీవన్ సింగ్ నేను ఎందుకు అది ఆయన దీనికి నుంచి వదిలిపెట్టించుకోవాలని అంత ప్లాన్ వేశానులా అప్పటికప్పుడు ఈ సర్దార్జీ కనపడగానే ఆ సర్దార్జీ నా దోస్త ఇంప్రెసివ్గా నేను అన్నాను ఓకే చెల్లి అని వదిలేశాను ఇటువరకుడు ఇటువరకు ఆ రకంగా ఏదో పని మీద ఏదో దేవతని స్మరించారు ఇటు వరకు వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ స్పిరిట్ బోత్ వన్ అండ్ ది సేమ్ ఎటు వచ్చి అది వైదిక వ్యవహారం అయింది లౌకిక వ్యవహారం అయింది ఇన్ ఆల్దీస్ ఇంటరాక్షన్స్ ఈ వ్యవహారంలో సారమేమిటి ద్వైతమేగా నేను పరిచ్ఛిన్నమైన వాడిని ఇదంతా నాకంత భిన్నంగా ఉంది సారం అది ఇప్పుడు మనం అనుకున్న దాన్ని బట్టి ఆ రకమైన నిర్ణయం అది అవిద్యా అవుతుందా విద్యా అవుతుందా అవిద్యా అవుతుంది అవిద్యా విషయ శంకరులు అధ్యాస భాష మీరు చదివారు అధ్యాస భాష మోక్ష శాస్త్ర వ్యవహారం కూడా అవిద్యా విషయమే అన్నీ అవిద్యా విషయాలే ఒకప్పుడు లౌకికమైన అవిద్యా విషయ వ్యవహారం బంధించవచ్చు వైదికమైన అవిద్యా విషయ వ్యవహారం బంధ విముక్తికి సహకరించవచ్చు డూ ప్రాపర్లీ మీరు సక్రమంగా చేసినప్పుడే నాట్ ఆల్వేస్ దాని పేరే బంధ విముక్తికి సహకరిస్తే దానిపైనే కర్మయోగము అని అది గీత యొక్క మహిమ బంధహేతువైన కర్మని కూడా బంధ నివారణకి సహకరించే సాధనంగా తీర్చిదిద్దింది గీత ఇది గీత మానవాళికి అందజేసినటువంటి ఒక వరం ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా అవిద్యాభిషయ ఏవా అజ్ఞానగోచరము అంటే సత్యం కాదు అని అర్థం అంత కూడా మిథ్యలే మరి మిథ్య ఎందుకు చెప్పారంటే ఈ మాట ఇంతకుముందు అయింది అలా కల్పిస్తారు ఎందుకు కల్పిస్తారంటే ఆ సందర్భాన్ని బట్టి కల్పించవ కల్పించారంటే కల్పనలన్నీ మీరు తీసేయండి ఎవరి కోసమో కల్పించారు అధికార సమ అధికారాన్ని బట్టి వాడుకుండే సందర్భాన్ని బట్టి కల్పించారు కాబట్టి ఇప్పుడు మేము ఆ కల్పనలన్నిటికీ అతీతంగా ఉన్నాము మీరు ఆ కల్పనలన్నీ తీసేసి మీరు బేర్ ట్రూత్ మీరు చెప్పండి అంటే నని రోధో నచోత్పత్తి ఏం చెప్తారు బేర్ ట్రూత్ మనం ఏవైతే ఖచ్చితమైన సత్యాలు వాటి అన్నిటి ముందు నకారం పెట్టుకుంటూ పోతాను అది బేర్ ట్రూత్ ఇట్ బికమ్స్ ఎ లిస్ట్ ఆఫ్ నిగేషన్స్ నో నో నో నో నో ఇలా ఉంటుంది ట్రూత్ బేర్ ట్రూత్ సో ననిరోధో నచోత్పత్తి సృష్టి లేదు ప్రళయం లేదు సృష్టి లేదు ప్రళయం లేదంటే ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు సృష్టి నుంచి వచ్చాడు సృష్టిని బట్టి ప్రళయాన్ని బట్టి వచ్చాడు దేవుడు ఇప్పుడు నువ్వు సృష్టి లేదు ప్రళయం లేదంటే దేవుడే లేకుండా అయిపోతాడు దేవుడు లేకుండా అయిపోవడు దేవుడు ఆత్మదేవుడు అయిపోతాడు అది మేం చెప్పి దేవుడు లేకుండా అయిపోతాడని చెప్పట్లేదు దేవుడు అంటే ఆత్మ కంటే భిన్నంగా లేడు దేవుడని నువ్వు ఏదైతే ఆడుతున్నావో వాడు ఆత్మదేవుడే ఎందుకంటే ఇప్పుడు రజ్జు ఉంది అధిష్టానము దాని మీద సర్పాన్ని అధ్యారోపణ చేశాడు ఇప్పుడు ఏడు గంటలకి ఆ రజ్జువు చూశాడు చూసి ఏమన్నాడు అయ్యో దీంట్లో కరెంట్ లేదండి దీంట్లో బ్యాటరీ లేదు ఈస్ దట్ ఈస్ వర్కింగ్ ఓకే సో ఇది ఇది అయిపోయినట్టుంది ఏడు గంటలకి రజ్జు అని చూస్తే సర్పం అనుకున్నాడు ఏడు ఐదుకి బ్యాటరీ లైట్ ఎవరూ పట్టుకొచ్చారో రజ్జు ఇప్పుడు సర్పం ఎప్పుడు పుట్టింది ఏడు గంటలకు పుట్టింది ఎప్పుడు నశించింది ఏడు గంటల ఐదు నిమిషాలకు నశించింది ఇవి ఉత్పత్తి ప్రళయాలు అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఏడు గంటలకు ముందు ఏముంది రజ్జు ఉంది సర్పం లేదుగా ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల దాకా ఏముంది సర్పం ఉంది ఏడు గంటల అయిన తర్వాత రజ్జు ఉంది అని సర్పం పుట్టింది సర్పం నశించింది రజ్జు పుట్టడం లేదు నశించడం లేదు పుట్టింది సర్పం నశి విలీనం నశించింది సర్పం రజ్జు పుట్టడం లేదు నశించడం లేదు ఇప్పుడు పాయింట్ ఏమిటంటే రజ్జు యొక్క సృష్టి ప్రళయాల గురించి చర్చ ఏం లేదు అక్కడ అక్కడ సర్పం యొక్క సృష్టి ప్రళయాల మీదనే చర్చ ఈ సర్పం పుట్టిందా నిజంగా పుట్టిందా నశించిందా సర్పానికి ఉత్పత్తి ఉందండి లేదు సర్పానికి ప్రళయం ఉందా లేదు ఉత్పత్తి ప్రళయాలు దేనికి ఉంటాయి అక్కడ ఉన్నదానికే ఉంటాయి ఉత్పత్తి ప్రళయాలు సర్పం అక్కడ హహీనహి ఎప్పుడు లేనే లేదు అది ఉండాలి కదా ఇప్పుడు ఏడు నుంచి ఏడు అయిదు దాకా సర్పం ఉండి ఉంటే ఆ సర్పానికి ఉత్పత్తి ప్రళయము అని చెప్తా అరే భయ్య సర్పం లేనే లేదు ఇక్కడ కాబట్టి ఉత్పత్తి ప్రళయం ఏమిటి నువ్వు నిద్ర లేచావు మనస్సు చింతన చలనం ప్రారంభమైంది జగత్తు పుట్టింది అన్నావు మనస్సు ఆగిపోతే జగత్తు ఆగిపోయింది అన్నావు అసలు ఆ జగత్తు మిథ్యా జగత్తు అది అది లేదు ప్రళయము కారణం లేదు నా నిరోధో న చోత్పత్తి అధ్యతమే ఈశ్వరుడి జగత్కారణము నాట్ యాజ్ సృష్టి కర్త సృష్టి రూపంగా జగత్కారణం కాదు సృష్టి లేకున్నా ఉన్నట్లుగా కనపడే సృష్టికి అధిష్టాన రూపంగా మాయాశక్తి ద్వారా మాయయా జగత్కారణత్వం నతు కర్తృత్వేనా ఇది ఈ ప్రసంగం అయింది అంతకుముందు ఇప్పుడు కుమ్మరవాడు ఉన్నాడు మట్టి తీసుకొచ్చి కొండ తయారు చేశాడు అక్కడ కర్తృత్వ రూపమైన సృష్టి అక్కడ కర్తృత్వం ద్వారా ఈ కొండకి కుమ్మరవాడు కర్త అయినాడు అలాంటి కారణమయ్యాడు అలాంటి కారణత్వం ఈశ్వరులంద ఉండదు కర్తృత్వ రూపమైన కారణత్వం ఈశ్వరుల ఉండదు మాయా మాయయా కారణత్వమే మాయయా కారణత్వం అంటే అర్థం ఏంటంటే లేదని అర్థం మాయనే మాటే ఉంది కాబట్టి సృష్టి లేదు ప్రళయము లేదు నా నిరోధో న చోత్పత్తి సృష్టి ప్రళయాలు కల్పించుకుని ఆ కల్పించబడ్డ సృష్టి ప్రళయాలకే మూలం దేవుడని ఒకచోడంటే ఒక దేవుడే అన్నీ చేసేసాడంటారా ముగ్గురుని పెట్టుకుందాం అని ఇంకొకటంటే దట్ ఈజ్ ఆల్ దేస్ న నిరోధో నచ్చ ఉత్పత్తి భాష్యం నిరోధనం నిరోధ ప్రళయ అది ప్రళయం అని అర్థం ఉత్పత్తిర్జననం కాబట్టి ఉత్పత్తి అంటే పుట్టుట నిరోధనం నిరోధ అది ప్రత్యయాలు అన్ప్రత్యయం చేస్తే నిరోధనం అని అవుతుంది అప్రత్యయం చేస్తే నిరోధ అవుతుంది అది వ్యాకరణానికి సంబంధించిన మాట దాని అర్థం ప్రళయ ప్రళయము ప్రళయం లేదు సృష్టి లేదు ఇప్పుడు జగత్తుని అర్థం చేసుకోవటానికి జనరల్గా అందరూ ఫాలో అయ్యేటువంటి మెథడ్ ఏమిటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి ఈ స్ట్రైంగ్ టు డు జగత్తుని అర్థం చేసుకోవాలి జగత్తుని ఎలా అర్థం చేసుకుంటారు సృష్టి ప్రళయక్రమంగా అర్థం చేసుకుంటారు బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆయన సృష్టించాడు ఎప్పుడు సృష్టించాడు కల్పారంభంలో సృష్టించాడు అది ఎప్పుడు వీళ్ళు లెక్క వేసి చెప్తాడు ఇయర్స్తో సహా లెక్క ఫలానాపుడు సృష్టించాయడం చెప్తాడు ఆ లెక్క ఎలాంటి లెక్క చెప్తాడంటే దాన్ని విని మీరు ఓ దండం పెట్టాలి తప్ప దానికి ఏమి ఓ గతి ఏవి ఉండొద్దు దానికి ఏమి అలాంటి లెక్క చెప్తాడు ఏదో వెయ్యి మహాయుగాల క్రితం సృష్టించేది ఓకే మహాయుగం అంటే ఏమిటో నలభై లక్షల ఇరవై వేల సంవత్సరాలు అంటాడు నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలను వేబెట్టి గునిస్తే ఇప్పుడు ఏం తేలినట్టు ఇప్పుడు ఆ సంఖ్య వాటికి ఆస్ట్రనామికల్ ఫిగర్స్ అని అర్థం ఆస్ట్రనామికల్ ఫిగర్స్ అంటే ఆస్ట్రానమీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి తెలుస్తూ ఉంటాయి అనుకున్నారు అది కాదు యాస్ట్రామికల్ ఫిగర్స్ అంటే దోస్ ఫిగర్స్ యూ కెనాట్ ఫిగర్అవుట్ యూ కెనాట్ థింక్ ఆఫ్ దోస్ ఫిగర్స్ యూ కెనాట్ కాంటంపులేట్ అపాన్ దోస్ ఫిగర్స్ దాన్ని ఆస్ట్రనామికల్ ఫిగర్స్ అంటారు అటువంటి ఎస్ట్రనామికల్ ఫిగర్స్లో చెప్తారు చెప్తే మీరు కాపు అంతే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్న ఉండడానికి వచ్చారనుకోండి ఓ గుదియా గుదియా అంటే అది ఒక కట్టే పెద్ద బలమైన కట్టిపుచ్చుకుని గెత్తి మీద గట్టిగా కొట్టారనుకోండి వాడు కళ్ళు తిరిగి పడిపోతారు అలా ఉంటుందా సమాధానం అంటే యూ గెట్స్ టర్న్ మీకు ప్రశ్నకి సమాధానం అర్థమైనట్టు ఉండదు అలా సరైన లేనట్టు ఉండదు ఒక కైండ్ ఆఫ్ స్టర్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది అండ్ యూఆర్ ఎకస్టమ్ టు దాట్ దాంతో మీరు తెలిసిందనుకుంటాం తెలిసిపోయింది అనుకుంటాం ఏమిటి తెలిసిందిగా నీకంటే నలభై మూడు లక్షల కోట్ల ఇరవై ఐదో నేను ఏం చెప్పాను ఫార్టీ ఇంటూ దాన్ని థౌజండ్ పెట్టుకునించాలి సో అలా కోట్ల సంవత్సరాల క్రితం ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేసినాడు అని తెలిసిందంటాడు వీడు ఇది నాకు తెలిసిందంటాడు ఇది ఎలా తెలిసిందిరా నీకంటే ఆ పండితుడు చెప్పాడు అంటాడు ఆ చెప్పినవాడు ఓ పండితుడు వీడో విద్యార్థి వీళ్ళిద్దరినీ పక్కపక్క నిలబెట్టి ఎరా నువ్వు నీ హృదయంలో తరచు చూసుకుని చెప్పు నీకేమన్నా తెలిసింది నువ్వు చెప్పావా తెలిసిందనుకుని భ్రమపడ్డది చెప్పాడా మీరు చెప్పండి నాకు ఏమిటి తెలిసిందండి ఎవడికి ఏమి తెలిసిందండి అంచేతనే విద్వాంసుడు అనగానే నేను డిస్టర్బ్ అయిపోతాను వాడి పాండి వాడి పాండిచ్చాము ఏమైనా తెలిసిన తెలిసింది ఒక్క మాట ఉందండి దాంట్లోనే తెలిసింది ఒక్క మాట ఉందా మీకు అసలు చెప్పండి బ్రహ్మదేవుడు అంటే వీడికి తెలుసా వెయ్య మహాయుగాల క్రితము అంటే వీడికి తెలుసా సృష్టి చేసాడు అంటే తెలుసా ఏమీ తెలియలేదు ఇట్ ఈస్ లైక్ దా కాబట్టి ఆ విధంగా మీరు సృష్టి ప్రళయ క్రమంలో ఈ జగత్తుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే యు ఎండప్ ఇన్ ఎ డెడ్ ఎండ్ రచనానుపపత్తి అధికరణం సో రచనానుపపత్తే నానుమానం అనే సూత్రం రచన అంటే ఒక దేవుడో దెయ్యమో ఎవరిలో కూర్చుని దీన్ని రచించారు రచించడం అంటే కట్టడం దేవాలయాన్ని కట్టడం దేవాలయాన్ని కదా ఈ జగత్తుని కట్టడం ఇప్పుడు దేవాలయాన్ని కట్టతాడు ఒక ఆర్కిటెక్ట్ కడతాడు బిల్డింగ్ ఒక ఆర్కిటెక్ట్ కడతాడు అలాగే ఓ దేవుడో దెయ్యమో కూర్చుని ఈ జగత్తుని రచించినాడు స్ట్రక్చర్డ్ ఇట్ హీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇట్ హీ క్రియేటెడ్ ఇట్ అనేటువంటి ఆ ఆర్గ్యుమెంట్ రచన ఆర్గ్యుమెంట్ అనుపత్తే ఎవర్ వర్క్స్ అయితే మీరు ప్రశ్నలు అడకూడదు దూడు బసవనలా తరక కూ సోదరులకు పోయే మాట అయితే అలాగే బాగానే ఉంటుంది కానీ ఇట్ నెవర్ ఎవర్ వర్క్స్ రచన అనుప్రత్య నాను అక్కడ శంకరులు చెప్తారు చూడు సాంఖ్యను ఉద్దేశించి చెప్తారు చూడు నువ్వు రచన నువ్వు మొదలు పెడితే ఈ సృష్టి రచన అంటే ఏమిటవుతుంది దానికి ఒక సత్య కారణం ఉంటుంది ఒక సత్యమైన ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఈ జగత్తు నిర్మాణం అయిందని ఇది సత్యమవుతుంది మళ్ళీ దీనికి ప్రళయం సత్యమవుతుంది ఇవన్నీ సత్యములు అని ఆ సృష్టి ప్రళయక్రమం దానికి కారణం ఆ కారణానికి ప్రాణం ఉన్న కారణమా ప్రాణం లేని కారణమా అది దేవుడు అనాలా దెయ్యం అనాలా అని ఈ రకంగా నువ్వు సృష్టి ప్రళయక్రమంతో ఈ జగత్తును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ ఎండ నెట్ డెడ్ ఎండ్ నువ్వు ఆ కాంట్రడిక్షన్స్ని ఒక జన్మ వంద సంవత్సరాలు నువ్వు కృషి చేసినా సెటిల్ చేయలేవు ఇట్ నెవర్ వర్క్స్ ఈ సృష్టి అలా వర్క్ కాదు అలా వర్కౌట్ కాదు మరి ఎలా వర్కౌట్ చేస్తావు నువ్వు ఎలా తెలుసుకోవాలి సృష్టిని అంటే యూ షుడ్ అండర్స్టాండ్ సృష్టి నాట్ బై సృష్టి ప్రళయ క్రమ బట్ బై ప్రతీతి క్రమట్ ఈస్ హౌ యూ హండర్స్టాండ్ అంటే సినిమా తరం సృష్టి బొమ్మ సృష్టి మీద సినిమా తీస్తాడు సృష్టి మీద సినిమా తీసేస్తాడు సినిమా తీసేస్తే ఆ సినిమా చూస్తూ ఉంటాడు చూస్తుంటే అప్పుడు ఆ సినిమాలో కనపడిన సృష్టిని ఎలా అర్థం చేసుకుంటారు అది ఎలా మనకి ప్రతీతమా ప్రతీయమానమవుతోంది ఆ సిల్మ్ మీద ముద్రించాడు అదేమో దాని మీద కాంతి ఆ ఫిల్మ్ ఇలా రోల్ అవుతోంది అంచే తెర మీద అలా కనపడుతోంది ఈ ఇంద్రియాలు మీ మనస్సు కలిపి ఈ స్పీడ్గా అది అలా కనబడేట్లా చేస్తున్నాయి అలా మీరు వర్కౌట్ చేస్తే వర్కౌట్ అవుతుంది కానీ ప్రతీతి క్రమంలో అది దాన్ని సెటిల్మెంట్ వస్తుంది తప్ప యాక్చువల్గా రచన అనేది సృష్టి ప్రళయ క్రమంలో దానికి సెటిల్మెంట్ రానే అంచేతనే పేదాల్లో కనపడే సృష్టి వాక్యాలకి సృష్టి ఎందుకు తాత్పర్యం లేదని ఆచార్యులందరూ ముక్త కంఠంతో చెప్తారు సృష్టి ఎందుకు తాత్పర్యం లేదు అది తాత్పర్యం దేనికంటే ఈ జగత్తు ఏ అధిష్టానంలో కనబడుతోందో ఆ అధిష్ఠానం ఆత్మదేవుడు సత్యమో అని చెప్పడంలోనే తాత్పర్యం కాబట్టి ప్రతీతి జగత్తును అర్థం చేసుకోవాలి ఈ జగత్తు ప్రతీయమానమవుతోంది కనబడుతోంది ఓ కైసా హోతా హాయ్ ఎలా కనబడుతోంది అబ్బా ఇది అలాగ నువ్వు ప్రశ్న వేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తే నీకు సమాధానం దొరుకుతుంది ఒక సెటిల్మెంట్ వస్తుంది అంతేకాని ఈ జగత్తు ఎదురుకుండా ఇలా పెట్టాడు ఎవడో ఎవరు పెట్టుకుంటాడు వాడు ఏ వరుసలో పెట్టాడు ముందేది పెట్టాడు తర్వాత ఏది పెట్టాడు అంటే పది మంది ప ముందే మత ఎవరికి వాడు చెప్తాడు వీళ్ళందరూ దెబ్బలో కూర్చుంటారు దీనికే రిలీజియస్ వార్స్ పేరు అలాగే సెటిల్మెంట్ కాదు అందుచేతనే శంకర్ భగవాన్ అమర్షులు ఏమన్నారంటే ధియా సహోదేతి ధియా సమేతి తస్మాత్ ధ్యో మార్గయ జన్మదేశం నీకు సృష్టి ఎక్కడ పుట్టిందో నీకు తెలుసుకోవాలనుకుంటున్నారా సృష్టి యొక్క జన్మరహస్యం నీకు కా జగత్తు జగత్తు యొక్క జన్మరహస్యం నీకు తెలియాలా తెలుసుకో ఇలా తెలుసుకో దే బ్రహ్మదేవుడు చేశాడు వాడు ఇక్కడ చేశాడు వీడు అక్కడ చేశాడు ఈ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి పుట్టాడు ఇలా మొదలు పెడితే అది తేలదు ఈ ఎండ ఇన్ సమ్ స్టోరీస్ నైస్ స్టోరీస్ ఏదో సినిమా టీవీ సీరియల్ తీయడానికి ఉపయోగపడతాయి తప్పిస్తే సత్య అన్వేషణకు పనికి రావు ధియా సహోదేతి నువ్వు అంటున్న జగత్తు ఎక్కడి నుంచి పుడుతోంది బుద్ధి ఎప్పుడైతే వికసించిందో అప్పుడు పుడుతోంది ధియా సమేతి బుద్ధి సంకోచాన్ని చెందేసి విలీనమైపోతే ఈ జగత్తు పోతుంది కాబట్టి ఈ జగత్తు ఎక్కడి నుంచి పుడుతోంది ధీ నుంచి పుడుతోంది ధియో మార్గజ జన్మదేశం అధి ఎక్కడ పుట్టింది నువ్వు నిద్రలేచినప్పుడు జగత్తును నీకు ప్రతీతికి తీసుకొచ్చిన ధి ఎక్కడి నుంచి పుట్టింది అది వెతుక్కోదు వెతుక్కుంటే నీకు ఈ సృష్టి యొక్క ప్రతీతికి మూలమైన తెలుస్తుంది అంతేగాని బ్రహ్మదేవుడు సృష్టించాడు విష్ణుదేవుడు సృష్టించాడు అని ఇలా కథలు చెప్పుకుంటూ కూర్చుంటే అది నీకు సృష్టి ప్రళయముల యొక్క స్వరూపం తెలియదు కాబట్టి ఈ సృష్టి యథార్థంగా ఉంది అనే బేసిస్ మీద ఏ విచారము ముందుకు సాగదు ఇం చేతనే నా రేపు చెప్తాము ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యత పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దత్సానస్తు ఈ వారం షెడ్యూల్స్ మీకు ఒక్కసారి రేపు ఉపనిషత్